ధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాబుగణ ఐదు శ్లోకం చూసి ఉన్నామో ఆరో శ్లోకారం నామో బంధురాత్మాత్మనస్తేనా జిత అనాత్మనస్టు శత్రుత్ వర్తే తాత్మవ శత్రువత్ ఐదో శ్లోకంలో ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అనే విషయం చూసి ఉన్నాము అంటే తనను తాను ఉద్ధరించుకొనవలను అనే అర్థం విస్తారంగా చూసి ఉన్నాము అంటే పరాధీనత లేకుండగా ఇతరులు మనల్ని ఉద్ధరిస్తారనేటువంటి ఒక భ్రమలో ఉండకుండగా తనను తాను ఉద్దరించుకునే ప్రయత్నం చేయాలని తర్వాత ఆత్మానం నా అవసాదయేత్ తన యొక్క పతనాన్ని తానే కొని తెచ్చుకొనరాదు సాధారణంగా లోకంలో డబ్బు పాటు చేసుకుంటే వాడు తన కష్టాలను తానే కొని తెచ్చుకుంటున్నాడను లేకపోతే ఆరోగ్యం బాడు చేసుకుంటే తన కష్టాలను తానే కొని తెచ్చుకుంటున్నాను ఏదో ఒక దృష్టికోణం ఉంటుంది దాటి కరెక్టే కూడా ధనాన్ని దుర్వినియోగం చేస్తే తన అన్య తనకి అపకారం తానే చేసుకున్నట్టు లెక్క అలాగే ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఏముంది ఉపకారం ఉంది అది కూడా తనని తానే జడగొట్టుకున్నట్టే కానీ భగవద్గీత యొక్క సందర్భంలో కేవలం ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం డబ్బు జాగ్రత్త చేసుకోవడంతో సరిపడదు కదండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని జీవన్ముక్తుడయ్యేది తనని తాను ఉద్ధరించుకోవడం దానికి ఆటంకం ఏదైనా అది తనను తాను చెడగొట్టుకోవడం కింద లెక్క వస్తుంది ఆత్మానం నా అవసాదయేట్ ఇప్పుడు ఆత్మ అంటే అది బ్రహ్మ మనం దేవుడు దేవుడు పూజలోవి చేస్తూ ఉంటాము దర్శనాలకు వెళ్తూ ఉంటాము ఆ దేవుడు మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు అంటే నేను అనే పదాన్ని మీరు ప్రయోగిస్తూ ఉంటారు నేను అనే అనుభవం సర్వులకు ఉంటుంది సర్వులకు ఉండడం కాదు అన్ని అనుభవాలకి మూలంలో ఉన్న మౌలికమైన అనుభవానికే నేను అని పేరు ప్రైమార్డియల్ ఇంటెలిజెన్స్ అంటారు సో మౌలికమైన అనుభవం ఉంది నేను తర్వాతనే జగత్ వస్తుంది అది నేను ఆ నేను అనుభవం అనే అనుభవం తర్వాతనే భార్య భర్త పిల్లలు ఇల్లు వాకిలి డబ్బు దశకం ఉద్యోగం సద్యోగం జగత్తు పుణ్యం పాపం స్వర్గం నరకం ఇవన్నీ మీకు లౌకిక వైదిక ఎన్ని వ్యవహారాలు ఉన్నాయో అన్ని వ్యవహారాలు నేను తర్వాత వచ్చేవే తప్ప నేను ముందు ఏదీ ఉండదు అటువంటి ఆ నేను యొక్క యథార్థ స్వరూపము తెలియక దాని విషయంలో పొరపాటు చేసి మిగతా వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది ఇది ఎలాగంటే నోట్లో చేదు దిద్దా పెట్టుకుని అలా చేదుది అక్కడ నోట్లో ఉండగా మీరు స్వీట్ తిన్నా స్వీట్ చేదు అయిపోతుంది కారంగా ఉన్న తిన్నా అది చేదైపోతుంది ఏది తినకపోయినా కూడా నోరు చేదుగా ఉంటుంది సో ఆ నేను అనే అనుభవం యొక్క తత్వాన్ని తెలుసుకోవడం చేతగాక దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా మనం ఎన్ని లౌకిక వ్యాపారాలను చేసినా ఎన్ని మతపరమైన ఆధ్యాత్మిక వైదిక వ్యవహారాలను చేసినా అల్టిమేట్ గా మనం సంసార బంధంలో కొనసాగితే తప్ప సంసార విముక్తి ఉండరు ఆ ఆత్మ ఆ నేను యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా మిగిలిపోవడం ఆ తెలుసుకోకుండానే జీవితాన్ని అంతం చేసేయటం ఇది తనను తాను చెడగొట్టుకుంట అటువంటి పొరపాటు చేయవద్దు నాత్మానం ఆత్మ యొక్క అవసాధనం అనేది ఎలా ఉంటుందంటే తనను తాను కాల ప్రవాహంలో బంధించుకుంటే తాననే ఆత్మ యొక్క అవసాధనము అని అంటారు ఎందుకంటే ఆత్మ కాలాతీతమైనది ఆత్మకి పుట్టుక లేదు మరణము లేదు కానీ మనం ఏమనుకుంటాం ఆత్మని దేహంతో అధ్యాస చేసి దేహమే ఆత్మని భ్రమపడుతో దేహం పుట్టినప్పుడు నేను పుట్టానని దేహం గిట్టినప్పుడు దేహం పోతే నేను చచ్చిపోతానని భయపడుతో అలాగే మనిషి బతుకుతాడు ఆ విధంగా తనను తాను కాలంలో ఒక చిన్న అంశం కింద చేసుకుని కాలానికి బందీ అయి జీవించటము అది ఆత్మ యొక్క అవసాధనము ఇది పొరపాటు అది చేయవద్దు కాబట్టి నేను పుట్టాను నేను చచ్చిపోతాను అని కాదు నాకు పుట్టుక లేదు నేను మరణించను అనే సత్యాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అది ఎలా వస్తుంది అనుభవానికి ముందు నేను పుట్టాను నేను చచ్చిపోతాను అని అండం మానేస్తే ఆ డైరెక్షన్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అది ఒక అవసాధనం చేసుకోకుండా ఉండే పద్ధతి రెండవది ఆత్మస్వరూపాన్ని దేశ బంధంలో బిగించరాదు ఇప్పుడు ఒక దేశానికి ఆత్మస్వరూపాన్ని బందీ చేయకూడదు ఎందుకంటే ఆత్మ అది బ్రహ్మది సర్వవ్యాపకము సర్వ దేశములు ఆత్మ ఎందే ఉంటాయి ఆత్మ చైతన్యంలోనే సర్వదేశములు ప్రకాశిస్తూ ఉంటాయి అటువంటి దేశాన్ని ఇప్పుడు ఈ కాంతి ఉందనుకోండి ఈ కాంతి ఈ హాలుకి ఏ ప్రాంతంలో ఉంది ఏ ప్రాంతాల్లోనూ లేదు ఈ హాలు ఇక్కడా లేదు అక్కడ అలాగే పరిమితంగా లేదు మొత్తం హాల్ అంతా కూడా ఈ కాంతి వ్యాపించి ఉండే అటువంటి కాంతిని ఇదిగో ఈ కాంతి హాలుకి తూర్పు వైపున ఉంది అంటే ఏమైనట్టు మీరు కాంతి యొక్క బంధంలో పెట్టినట్టా లేదా అదేవిధంగా ఆత్మ సర్వవ్యాపకమై ఉండగా ఆత్మని దేశ బంధనం అది ఒక దోషము అది ఆత్మ యొక్క అవసాధనం అయిపోతుంది అంచేతనే ఎప్పుడు కూడా ప్రాంతీయ దేశీయ రాష్ట్రీయ తత్వాలతోటి ఆత్మని బంధించే ప్రయత్నం చేయకూడదు అలాగే ఆత్మని ఒక దేహానికి దేహం అంటే దేశంలో ఉండే రూపమే కనుక దేశం ఉంటే స్పేస్ ఒక దేహానికి బంధించే ప్రయత్నం చేయకూడదు అహం మనుష్య అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆత్మని ద్విపాత్ అయినటువంటి దేహంతో బంధించే ప్రయత్నం చేసినట్టు అవుతుంది నేను ఆ మద్రాసీని అని అంటే అం మద్రాసి అమ్మా కేరళ కేరలైట్ ఐ ఆమ్ న్యూయార్కర్ ఐ ఆమ్ పంజాబీ అని మీరు అంటున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఆత్మాన్ని ఆత్మ సర్వవ్యాపకమైన ఆత్మతత్వాన్ని ఒక దేశానికి ఒక స్థానానికి బంధిస్తున్నారా లేదా అటువంటి బంధించటము అది ఆత్మ యొక్క అవసాధనం అవుతుంది అలాంటి పొరపాటు చేయరాదు సో ఈ విధంగా దేశము కాలము క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ వీటన్నిటికీ అతీతమైనది ఆత్మతత్వం నేను ఫలానా క్యాస్ట్ అని మీరు అన్నట్లయితే ఆ విధంగా క్యాస్ట్ అభిమానంతో ఉన్నట్లయితే అది ఆత్మ యొక్క అవసాధనం అవుతుంది అలాగే రెలిజియన్ అభిమానం కూడా ఒక రెలిజియన్ అభిమానం ఎప్పుడైతే పెట్టుకున్నామో మిగతా రెలిజియన్స్ని మనం విద్వేషించే స్థితికి చేరుకుంటాము కాబట్టి అది కూడా ఆత్మ యొక్క అవసాధనమే క్రీడ్ సో ఈ విధంగా ఆత్మను ఏ విధమైన జాతి ఏ విధమైనటువంటి బంధము దానికి పెట్టకూడదు ఆత్మ బ్రహ్మ అది ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఏదో ఒక క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ రేస్ టైం స్పేస్ వీటికి పరిమితమైన వాడు కాదు ఈశ్వరుడు వీటన్నిటికీ అతీతమైన వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా నా హృదయంలో ఉన్నప్పుడు నేను నన్ను సర్వదేశకాల బంధములకు అతీతమైన తత్వంగా తెలుసుకోవాల్సింది పోయి నన్ను నేను పరిచ్ఛిన్నంగా భావన చేయుటయే ఆత్మ యొక్క అవసాధనము ఎలాగంటే డైమండ్ ఉందనుకోండి కోటి రూపాయలు ఖరీదైన డైమండ్ ఉందనుకోండి దాన్ని పేపర్ వెయిట్ కింద వాడితే అది దానికి అవసాధనము వేస్ట్ చందనం ఉందనుకోండి చందనం అంటే గంధం దాన్ని తీసుకెళ్లి మురికాలువలో పారేస్తే అది ఆ చందనాన్ని మీరు అవసాధనం చేసినట్టు తర్వాత సెంటు వెయ్యి రూపాయలు ఖరీదైన సెంటు సీసా ఉప్పేసి మురికి నీళ్ళలో పారేస్తారు దాన్ని అవసాధనం చేసినట్టు ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని ఏ పరిమితిలో మీరు బిగించే ప్రయత్నం చేసినా అది అజ్ఞానకరుతము అది ఆత్మ యొక్క అవసాధనం వంటిది అయిపోతుంది అటువంటి పొరపాటు చేయకూడదు అలాగే నేను సుఖిని దుఃఖిని సుఖదుఖములు మానసిక స్థితులు ఆత్మ మనస్సు కాదు నీవు నీ మనస్సు కాదు నీవు నీ మనస్సుకి సాక్షివే తప్ప నీవు నీ మనస్సు కాదు ఇది వినడానికి కొంచెం విదూరంగా అనిపించినా మీరు అలా వింటూ ఉండండి ప్రతిదీ మీకు అనుకూలంగా ఉండదు వేదాంతం అంటే మీరు మీరు అనుకుంటుందని చెప్తే దాన్ని వేదాంతం అనరు కాబట్టి నీవు నీ మనస్సు కాదు నీవు వేరు నీ మనస్సు వేరు నేను యొక్క అర్థంలో నేను యొక్క తాత్పర్యంలో మనస్సు ఉండదు మనస్సు అనాత్మ ఆత్మ కాదడి కాబట్టి మనస్సులో వచ్చిపోయేటువంటి సుఖ దుఃఖాద వ్యవస్థలను తన యందు నేను సుఖిని నేను దుఃఖిని వీడు అన్నాడంటే ఆత్మ యొక్క అవసాధనం చేసినట్టు అయిపోతుంది అలాగే ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు కాబట్టి నేను పుణ్యాత్ముడను వాడు పాపాత్ముడు అను లేకపోతే నేను పాపిని ఊళ్ళో వాళ్ళందరూ పుణ్యాత్ములు అనూ ఏ విధంగా ఇతన్నా అతన్నా కూడా ఆత్మయందు లేని కర్తృత్వ భోక్తృత్వాలని ఆత్మకు సంసర్గము లేని పుణ్య పాపములను మీరు ఆత్మకు అంటగట్టారు కనుక దాంతో ఏమైపోతుందంటే ఆత్మను అవసాధనం చేసినట్టయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఆత్మస్వరూపము వీటన్నిటికే అతీతమైనది అని తెలుసుకోవలసింది పోయి వాటికి భిన్నంగా ఆత్మస్వరూపాన్ని పరిమితులకు అజ్ఞానం చేత కట్టిపారవేస్తే మనకి మనమే అపకారం చేసుకున్న వాళ్ళము అటువంటి ఆత్మ అవసాధనాన్ని నీవు చేయవద్దు ఆత్మని ఉద్ధరించుకుని అంటే పరిచ్ఛిన్న భావంలో ఉన్న ఆత్మని లిమిటేషన్లో ఉన్న ఆత్మని అది సర్వపరిచ్ఛేదములకు అతీతమైన అనంత చైతన్య స్వరూపము అని తెలుసుకోవాలి అని ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి కానీ అంతకంతకు దాన్ని నేరవ్ చేసేసి దాన్ని అల్పంగా చేసుకోవచ్చు సో అది అధ్యాత్మ జీవనంలో తప్పక గమనించదగ్గ విషయము ఈ విషయాన్ని మనం అనుకున్నాము తర్వాత శ్లోకం అన్నాము బంధురాత్మాత్మనస్తనాత్మైవాత్మనాజిత అనాత్మనస్సు శత్రుత్వే వర్తేతాత్మవ శత్రువత్ చాలా గొప్ప శ్లోకం ఇప్పుడు ఆత్మని ఉద్ధరించుకోవడం ఆత్మను అవసాధనం చేసుకోకుండా ఉండడం ఇలాగా అవసాధనం అయిపోయే పద్ధతి ఏమిటో అవసాధనం కాకుండా కాపాడుకోవచ్చు ఉద్ధరించుకునే పద్ధతి ఏమిటో తెలిస్తే ఉద్ధరించుకునే ప్రయత్నం చేయవచ్చు అందుకోసం ఈ శ్లోకం వస్తోంది అని అవతారికలో భాష్యకారులు అంటున్నారు అవతారిక చూద్దాము ఆత్మైవ బంధు ఆత్మైవ రిపుహు ఆత్మన ఇత్యుక్తం మనకి ఇంతకు ముందు ఏం చెప్పారంటే తనకు తానే బంధువు ప్రియుడు అని ప్రీతిని చేయువాడు అంటే ఉపకారము చేయు సాధారణంగా ఉపకారం చేసేవాడిని బంధువు అని అపకారం చేసేవాడిని శత్రు అని ఒక వ్యవస్థ లోకం వ్యవస్థ కాబట్టి తనకు తానే బంధువు అంటే తనకు తాను ఉపకారము చేయువాడు తనకు తానే శత్రువు సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే ఉపకారం చేసేవాడు బయట ఉన్నాడు అనుకుంటాం అది పర్వాలేదు మంచిదే కృతజ్ఞతాభావం కానీ దాని వెంటనే ఇంకొకటి కూడా ఉంటుంది దాని పక్కనే అపకారం చేసేవాడు కూడా బయట ఉన్నాడు బయట ఉన్నాడు అంటే తనను తాను దేహంలో ప బంధించుకుని ఈ దేహం నేను ఇంకో దేహం మరొకడు ఇలాగంటే ఆలోచనలే కదా అంతకంటే వేరే ఉంటుంది కానీ వాస్తవం ఎలా ఉంటుందంటే మనకి ఎవడో అపకారము చేయడు ఉపకారము చేయడు మనకి మనమే ఉపకారం చేసుకుంటాం మనకి మనమే అపకారం చేసుకుంటాం మామూలుగా ఈ విద్యార్థులు కాలేజీ విద్యార్థుల ఏరా మార్కులు తక్కువ ఎందుకు వచ్చేయంటే వాడు మొత్తం అందరి పేర్లు చెప్తాడు వాళ్ల మూలంగా తక్కువ వీళ్ల మూలంగా తక్కువ మ్యాథమెటిక్స్లో మార్కులు తక్కువ ఎందుకు వచ్చేయరా అంటే మా మ్యాస్టార్ పాఠం సరిగ్గా చెప్పలేదు అంటాడు ఆ మాట సంవత్సరం మొదట్లో ఏడవాళ్ళు కానీ సంవత్సరం చీగిరిన అది పద్ధతి సంవత్సరం మొదట్లో పాఠం సరిగ్గా చెప్పట్లేదు అంటే దానికి ఏదైనా ఉపాయం చూడవచ్చు దాంట్లో కొంత వాస్తవం ఉండుంటే ఉపాయం చూడొచ్చు అంతేగాని వీడు సంవత్సరం అంతా కూడా నిద్రపోయి సంవత్సరం అయిన తర్వాత మా మ్యాస్టర్ పాఠం చెప్పలేదు సరిగ్గాను అని చేత మార్కులు తక్కువ వచ్చాయంటే అది మనం ఇంచుమించి అలాగే ఉంటాం కాబట్టి హెదరవాడి నెత్తిని తోసేయటం స్కేప్ గోట్ అంటారు ఇంగ్లీష్లో ఏ కాబట్టి సో అలాగే స్కేప్ గోటింగ్ ఉండకూడదు నాకు అపకారం నేను పతితుణ్ణి అయినాను లేకపోతే నేను జారిపోయాను సంథింగ్ బ్యాడ్ నాకు అయింది అంటే దీనికి శత్రువు నా అపకారం చేసింది ఎవరు నాకు నేనే అపకారం చేసుకున్నాను ఆత్మ ఇవ రిపురాత్మన ఉపకారం మరి విషయంలో ఏది వర్తిస్తుందో ఉపకారానికి కూడా అది వర్తిస్తుంది ఆత్మైవ ఆత్మనహా బంధు ఈ విషయం చెప్పడం అయింది ఇంతకు ముందు శ్లోకంలో ఒక తారీఖులో భాష్యకారులు అంటున్నారు తిన్ లక్షణ ఆత్మా ఆత్మనో బ ఆత్మా ఆత్మనో రిపురి బానే ఉందండి తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు చాలా గొప్ప విషయం చెప్పారు తాను ఎలా ఉంటే తనకి మిత్రుడు అవుతాడు కిన్ ఆత్మ ఆత్మనో బంధు తనలో ఏ లక్షణాలు ఉన్నప్పుడు తనకు తాను మిత్రుడు ఉపకారం చేసుకునేవాడు అవుతాడు అలాగే మళ్ళీ అదర్ క్వశ్చన్ కిన్ లక్షణ ఆత్మ ఆత్మనో రిపుహు తనలో ఏ లక్షణాలు ఉన్నట్లయితే తనకు తానే శత్రువు అయిపోతాడు ఈ విషయం తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయొచ్చు మనకి మనం ఉపకారం చేసుకోవాలి మనకి ఇటువంటి అపకారం మనం చేసుకోకూడదు అని మనం దాని ఆ మార్గంలో మనం అడుగు వేయగలుగుతాం కాబట్టి అసలు ఇక్కడ రెండు స్టెప్లు ఉన్నాయి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే మనకి అపకారం చేసేవాడు బయట లేడు నాకు నేనే శత్రువు నాకు నేనే మిత్రుడు అని ముందు ఫస్ట్ స్టెప్ అది సెకండ్ స్టెప్ ఏమిటి ఎటువంటి నేను నాకు మిత్రుని అవుతాను ఎటువంటి నేను నాకు శత్రువునవుతాను అని తెలుసుకుంటాను కాబట్టి ఇంతకు ముందు శ్లోకంలో నాకు నేనే మిత్రుణ్ణి నాకు నేనే శత్రువుని అని తెలుసుకున్నాక ఈ శ్లోకంలో ఎటువంటి నేను మిత్రుని అవుతాను ఎటువంటి నేను నాకు శత్రువునవుతాను అని చెప్పబోతున్నారు అది దాని యొక్క స్ట్రక్చర్ భాష్యకారులు ఆ శ్లోకముల యొక్క వరుసని ఒక స్ట్రక్చర్లో చక్కగా ఇముడుస్తారు దాంతో రచన చాలా అందంగా ముందుకు సాగుతుంది ఆ విషయం చెప్పడం కోసం ఈ శ్లోకం వచ్చింది బంధురీతి సో ఇప్పుడు శ్లోకం చూడండి ఆత్మా ఆత్మన బంధువు కశ్య అట్టివానికి తనకి తానే బంధు అవుతాడు అట్టివానికి తాను తనకి బంధు అవుతాడు ఎట్టివానికి ఏనా ఆత్మా ఆత్మనా జిత ఎవడు తనను తాను జయిస్తాడో వాడు తనకి తాను బంధువు అవుతాడు చాలా సరళమైన విషయం ఇప్పుడు దేహం ఉందనుకో దేహము ఇంద్రియములు మనస్సు మూడు ఉన్నాయి ఈ దేహము తనకు మిత్రుడు కావచ్చు తనకు శత్రువు అయిపోవచ్చు ఇంద్రియములు తనకు మిత్రుడు కావచ్చు శత్రువు కావచ్చు మనస్సు తనకు మిత్రుడు కావచ్చు శత్రువు కావచ్చు బయటవాళ్ళు లేరండి దేహము ఇంద్రియములు మనస్సు మిత్రులైనా అవే శత్రువులైనా అవే అవి ఎప్పుడు మిత్రువులుగా ఉంటాయి ఎవడైతే వాటిని జయిస్తాడో జయించడం అంటే ఏంటి కరపుచ్చి కొట్టేటమా జయించడం అంటే ఏంటి ఏదైనా కుస్తీ పుట్టినా అంటే జయించుట అంటే వశము చేసుకునుట అదే కదా జయించడం అంటే ఈ రాజుగారు ఆ రాజుగారిని జయించారంటే ఆ రాజు ఈ రాజుకి వశమైనాడు అని అర్థం వశం అవ్వడం అంటే ఏమిటి ఇప్పుడు దేహమును జయించుట మీన్స్ దేహమును వశము చేసుకునుట దేహం చూద్దాం దేహమును వశము అంటే ఏమిటి ఏం వశం చేసుకుంటారు అంటే దాని అర్థం ఏంటో తెలుసు అండి ఇవి సూక్ష్మంగా గమనించదగ్గ విషయాలు దేహమును వశము చేసుకునుట అంటే దేహమునకు తాను వశములో లేకుండుట అని అర్థం అది దాని రహస్యం దేహమునకు తాను వశములో ఉన్నాడు అంటే ఆ దేహం వీడికి శత్రువు అయిపోతుంది దేహము తన వశంలో ఉంది అంటే ఆ దేహం వీడికి మిత్రుడు అది ఇప్పుడు మీరు ఆలోచించండి నేను ఈ పక్కన ఎక్కడో ఫర్లాంగ్ దూరంలో ఉన్నాను అక్కడ నుంచి ఇక్కడికి నడిచి రావాలనుకోండి దేహము నా వల్ల కాదు నేను కూర్చుని కదలలేను ఎవరైనా రిక్షా తీసుకొస్తే వెళ్దాము అంతవరకు వెళ్ళొద్దు అని దేహం చెప్పింది ఇప్పుడు ఈ దేహము నాకు శత్రు అయిపోయింది కదా అలా కాకుండా దేహానికి నేను పురమాయిస్తాను ఓ దేహమా లేచి నిలబడు అనగానే టక్ లేచి నిలబడింది అనుకోండి నడు అనగానే నడిచిందనుకోండి మనస్సు సంకల్పించింది దానికి తగ్గట్టుగా నడిచింది అనుకోండి అలాగా మనం దాన్ని వినియోగంలో పెట్టుకుని మన వశంలో పెట్టుకుని మనం వినియోగంలో పెట్టుకుంటున్నాము మన చెప్పిన మాట దేహం వింటుంది అంటే ఆ దేహము మనకి మిత్రుడు మన చెప్పిన మాట దేహం విండవు వంగు అంటే వంగోదు వంగదు ఇట్ ఓంట్ బెండ్ సూర్య నమస్కారం చేయడానికి ప్రారంభిస్తారు సో మొదటిసారి మొదటి స్టెప్ ఏమిటి చేతులు పైకి ఇలా దండం పెట్టారు మొత్తానికి చేతులు ఇలా ఎత్తుతాడు ఇలా ఎత్తితే చాలుదు ఇలా ఎత్తాం అబ్బో అంతలా ఆయన వంగమో అంతల్లా ఎత్తాలి పూర్తిగా ఇలా ఎత్తాలి ఇంతవరకే వెళ్తుంది చేకే మొత్తానికి చేతులు ఏదో పెట్టి మొత్తానికి రెండు చేతులు కలిపాడు కదా అంతవరకు సంతోషం ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏమిటి ఒంగో ఒంగోంటే ఇలా అంటాడు అయ్యే ఇంకొంచెం వంగమాయ అంటే ఇంకా అంతకంటే వంగదంటాడు అంటే అర్థం ఏమిటి దేహం ఇప్పుడు వీడి విషయంలో ఉందా వీడి దేహం విషయంలో ఉన్నాడా ఇంగ్లీష్లో సాగుతూ ఒకటి ఉంది ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ well and shakespeare drama all is well that ends well dinmeda america lo din modify chesaru all is well that bends well yoga camp ki o baniyan meda print chesaru yoga camp lku baniyan istharu aa baniyan veskuni yoga cheyuni nanu meda avunnasundante all is well that bends well meeru bend chesina appudu నడువు దగ్గర బెండ్ అవ్వాలి మోకాల దగ్గర కాదు మోకాళ్ళ దగ్గర బెండ్ కాకూడదు నడువు దగ్గర బెండ్ అవ్వాలి మోకాళ్ళ దగ్గర బెండ్ అవుతోంది నడువు దగ్గర బెండ్ అవ్వట్లేదు అంటే ఆ దేహము నాకు శత్రువు మోకాళ్ళ దగ్గర బెండ్ కాకుండా నడుము దగ్గర బెండ్ అవుతోంది అంటే అర్థం ఏంటి ఆ దేహము మిత్రువు అంటే నన్ను దర్శనంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నారు నేను ఇలా కూర్చున్నాను మీరు ఇలా కూర్చున్నారు అబ్బో ఇలా కూర్చోలేము కొంతమంది అలా ఉంటారు ఇలా కూర్చోలేము కూర్చుని కూర్చున్న వాళ్ళ గురించి నేను అంటల్లో ఎవరికైతే దృష్టాంతంగా చెప్తున్నాను మీరు కూర్చున్న వాళ్ళు కూర్చోళ్ళు పెద్దలు మేము ఇలా కూర్చోలేము మేము ఇంకా కాళ్ళు ఇలాగ మడవా పెట్టలేము ఇలా కూర్చుంటే మా నడుము ఎందుకు పనికి రాకుండా నొప్పి వచ్చేస్తుంది అన్నారంటే ఆల్రెడీ మీ దేహం మీ చేతిలో నుంచి జారిపోతుంది కదా కాబట్టి ఆ స్థితి రానివ్వకూడదు దేహము నా లక్ష్యంలో ఉంటే నాకు మిత్రుడు దేనికి వశంలో నేనుంటే నాకు దేహము శత్రు అయిపోతుంది ఇట్ ఈస్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్ అని ఎప్పుడైనా విన్నారా మీరు కాబట్టి దేహము సర్వెంట్గా అంటే మీరు చెప్పిన పని చేస్తున్నంత కాలం ఇట్స్ ఎ గుడ్ వన్ మిత్రుడు మీకు మీరు చెప్పినట్టు అని చేయడం మానేసి అది చెప్పినట్టు మనం బతకడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు ఇట్స్ ఎ బా బ్యాడ్ మాస్టర్ అది దేహము సరే దేహాన్ని గురించి బాగా ఇన్ఫ్ అయింది ఇక ఇంద్రియాల దగ్గరకు వస్తే ఇంద్రియములు అగ్నులు అవి మనం నాలుగో అధ్యాయంలో చూసాం శబ్దాదీన్ విషయానన్నే ఇంద్రియాగ్నిషు జుహతి శబ్దము మొదలైన విషయములను ఇంద్రియములనే అగ్నులు ఎందు హోమం చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు చూస్తున్నారనుకోండి కన్ను చూపు చూపు కన్ను అంటే ఈ గోళకములు కాదు చూపు చూపు ఒక అగ్నిహోత్రం లాంటిది రూపములన్నీ దాంట్లో ఆహుతి చేయబడతాయి వినికిడి అంటే వినే శక్తి ఉందే అది ఒక అగ్ని దాని ఎందు శబ్దములు హోమం చేయబడతాయి ఈ టేస్ట్ బర్డ్స్ ఉన్న చూడండి రసనేంద్రియము అది ఒక అగ్ని దాని ఎందు రుచులు హోమం చేయబడతాయి సో ముక్కు ఒక అగ్ని దాని ఎందు గంధములు హోమం చేయబడతాయి సో ఈ విధంగా ఈ ఐదు జ్ఞానేంద్రియములలో శబ్దస్పర్శ రూపరస గంధములు అనే ఐదు విషయములు హోమము చేయబడతాయి కాబట్టి అగ్ని తీసుకుని మీరు అగ్ని తీసుకుని అగ్నిలో సమిధ అంటే రావి పుల్ల కానీ మారేడు పుల్ల మా మామిడి పుల్ల కానీ సమిధ అంటారు అది వేశారనుకోండి లేకపోతే నెయ్యి ఆజ్యం వేశారనుకోండి హోమం చేశారనుకోండి ఎటువంటి పవిత్రమైన సుగంధ ధూమం వస్తుంది కదండీ ధూమం తక్కువగా వస్తుంది పొగ తక్కువ వస్తుంది మీరు నెయ్యి వేసినప్పుడు చక్కగా మండి పొగ తక్కువ వస్తుంది అవి వచ్చే పొగ కూడా ఎలా ఉంటుంది సుగంధభరితంగా పవిత్రంగా ఉంటుంది రెండు లక్షణాలు ఉంటాయి కాబట్టి పొగకి ఎన్ని లక్షణాలు మూడు లక్షణాలు వచ్చాయి తక్కువ పొగ మంట బాగా వస్తుంది పొగ తక్కువ రెండు ఆ మంట ఆ పొగ సుగంధభరితంగా ఉంటుంది మూడు అది పవిత్రంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆ ఈ టైర్ ముక్క వేశారని కొన్ని టైర్ కాలుస్తూ ఉంటారు చలికాలం తెల్లవార్ధమని కాలుస్తారు టైర్ కాలుస్తే ఆ బస్తీ అంతా కూడా దుర్వాసన వస్తుంది అది ముక్కు మంట కూడా పుడుతుంది టైర్ కాల్చినప్పుడు కెమికల్స్ ఆ టాక్సిక్ గ్యాసెస్ వచ్చి ఈ టైర్ ముక్క తీసుకొచ్చి అగ్నిలో వేసారు అనుకోండి అప్పుడేమవుతుంది మంట తక్కువ వస్తుంది పొగ ఎక్కువ వస్తుంది నల్లటి పొగ వస్తుంది మంట తక్కువ వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ వచ్చేటువంటి పొగ హానికారకంగా ఉంటుంది మూడు అది అపవిత్రంగా ఉంటుంది కాబట్టి నిప్పులో ఏదైనా వేసేప్పుడు జాగ్రత్తగా చూసి వేయాలి నిప్పులో మిరపకాయ వేయకూడదు ఇంటికి వచ్చి ఎవడన్నా అతిథి వచ్చేయడం అనుకోండి మీరు రెండు మిరపకాయలు ఉప్పు కలిపి నిప్పులో పారేస్తే వాడు పారిపోతాడు అక్కడ నుంచి ఏమిటి అలా అంటే పోపు పెడుతున్నారని చెప్పేసి ఇంక అక్కడ వాడు పారిపో ఇంకా మళ్ళీ ఎప్పుడు కాడు అలా చేయకూడదు నిప్పులో మిరపకాయలు ఉప్పు వేయకూడదు మరి ఏం నిప్పులో పవిత్రమైనటువంటి ద్రవ్యాన్ని వేయాలి ఏం వేసినా పవిత్రమైన ద్రవ్యం హోమ ద్రవ్యం వేయాలి నిప్పులో అది అగ్ని అగ్ని యొక్క సంబంధం ఈ ఇంద్రియములు అగ్నులు కాబట్టి నాలుక మీద మీరు ఏదైనా పదార్థం పెట్టి మింగారు అంటే దాన్ని తిన్నారు అంటే అగ్నిహోత్రంలో హోమం చేస్తున్నారన్నమాట ఆ చేసి హోమం చేసి ద్రవ్యము పవిత్రంగా ఉండాలి స్వచ్ఛమైన ఉండాలి ఆరోగ్యానికి మనస్సుకి శరీరానికి ఆరోగ్యాన్ని సమకూర్చీదుగా ఉండాలి మీరు అక్కడ నుంచి చికెన్ బిర్యానీ ఇవి అవి మొదలు పెట్టారనుకోండి అది ఎలా ఉంటుంది ఆ టైర్ ముక్కని నిప్పులో వేసినట్టు చాలా హానికరం అయిపోతుంది అటువంటి హానికారకమైన ఆహారాన్ని దరిదాపులకు రానివ్వకూడదు మనం ఏదో భోజనం చేస్తున్నాం పార్టీ ఎంజాయ్ చేస్తున్నాం అని అనుకుంటున్నారేమో మీరు అది పార్టీ కాదు భోజనం కాదు అది హోమం అది అగ్నిహోత్రంలో మీరు వేస్తున్నారు అలాగే శబ్దాలు శబ్దాలు వింటే గీతా పాఠం శ్రవణం చేయాలి శాస్త్ర పాఠం శ్రవణం చేయాలి లేకపోతే ఈశ్వరుణ్ణి కీర్తించే గానాన్ని శ్రవణం చేయాలి అంతేగాని మీరు ఏదో ఎదరో వాళ్ళు గాసిప్ ఉంటుంది అంటే గాసిప్ అంటే ఏవో చెప్పుకుంటారు కబుర్లు చెప్పుకుంటారు అది మీరు శ్రద్ధగా వినేస్తున్నారనుకోండి అంటే మీరు అగ్నిహోత్ర హోమం తప్పు హోమం చేస్తున్నారని అర్థం మనస్సు కలుషితం అవుతుంది దానివల్ల లేకపోతే మామూలుగా మనస్సుని ఎక్సైట్ చేసే సంగీతం ఉంటుంది దానివల్ల మనస్సుకి సంస్కారం రాదు శాంతి కలగదు మనస్సు యొక్క ప్రసన్నత నిర్మాణం కాదు అందుకే మనస్సులో ఉద్రేకం జరిగేటువంటి సంగీతం ఉంటుంది అది మీరు ప్రేమగా వినేస్తున్నారనుకోండి చెవులకి తగిలించేసుకుని అది తైరుముక్కని నిప్పులు హోమం చేసిన ఎఫెక్ట్ పడుతుంది దానికి కాబట్టి ఇంద్రియములలో ఆ ఆహుతిగా హోమం చేయబడేటువంటి విషయములు పవిత్రముగా ఉండాలి అంటే అర్థమైన ఇంద్రియాలు మన వశంలో ఉండాలి ఇప్పుడు నాలుకే దృష్టాంతం తీసుకోండి నాలుకకి డాక్టర్ చెప్తాడు ఇది తినకు ఇది తీరు అని చెప్తాడు మీరు ఇంటికి వచ్చి అని డాక్టర్లు ఇలాగే చెప్తారంటే అలా ఎలా కుదురుతుంది అని వాడు ఏది తినద్దంటాడో అదే తిని వాడు ఏది తినమంటాడో అది తినకుండగా డాక్టర్ ఏమని చెప్తాడు రోస్ట్ బాగా రోస్ట్ చేసిన దోశ అవి తినకాయ శాలడ్ తిను అంటే వెజిటబుల్స్ మొక్కలు కోసి అది తిను అని చెప్తాడు ఆ వెజిటబుల్స్ మొక్కలు తినడానికి మనమే ఆవులుమా గేదెలు అండి అని అవి పక్కన బారేసి బాగా రోస్ట్ చేసిన దోశను చట్నీ వేసుకుని శుభ్రంగా పుచ్చుకున్నారనుకోండి సో దాని అర్థం ఏమిటి ఆ ఇంద్రియము మీకు శత్రు అయిపోయినట్లు ఇంకా మన వశయంలో లేదండి ఎందుకంటే జిఫ జితే రసే జితం సర్వం అన్నాడు దత్తాత్రేయ మహర్షి భాగవతంలో ఏకాదశి స్కంధంలో కాబట్టి రసనేంద్రియాన్ని జయిస్తే సర్వాన్ని జయించినట్టే జయించడం అంటే రసనేంద్రియానికి వశంలో మనం ఉండరాదు ఏది ఆరోగ్యానికి మంచిదో అది ఏది తినడం ధర్మమో న్యాయమో అది తప్పిస్తే నాలుక దేనిని తినమని అది తినకూడదు ఈ మిరపకాయ బజ్జీని దాంట్లో ఇవి ఇవి బాగా దట్టించి తింటే కళ్ళ నీళ్లు కా కారిపోతూ ఉంటే హా హా అంటూ తిన్నారనుకోండి కడుపులోకి బుల్లెట్స్ వేసుకొచ్చినట్టుగా వర్కౌట్ అవుతుంది అలాంటి ఆహారాన్ని మనం తినరాదు పవిత్రమైన స్వచ్ఛమైన ఈశ్వరుడికి నివేదించిన ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని తినాలి రుచులకు రుచి ఉంటుంది రుచుల అలవాటును బట్టి రుచి రోజు తిన్నా అలవాటు చేసుకుంటే దాంట్లో మంచి రుచి వస్తుంది మొదటి రోజు రాకపోవచ్చు ఆ విధంగా అన్ని ఇంద్రియములను కూడా అలాగే చెవి చాలా ముఖ్యం చెవి ద్వారా మంచి సంస్కారాలు నిర్మాణం కావచ్చు చెడు సంస్కారాలు నిర్మాణం కావచ్చు మనస్సు ఉద్రేకాన్ని పొంది కష్టంలోకి వెళ్ళిపోవచ్చు మనస్సు ప్రసన్నం కావచ్చు కాబట్టి ఇంద్రియములను మన పెట్టుకోవాలి అనగా మనము ఇంద్రియముల వశములో ఉండరాదు ఆ విధంగా ఇంద్రియాలను తన వశంలో పెట్టుకుంటాడో వాడికి ఆ ఇంద్రియాలు మిత్రులైపోతారు అలాగే మనస్సు మనస్సు దగ్గరకు వచ్చేప్పటికి చూడండి మనస్సులో కొన్ని లక్షణాలు ఉన్నాయి సో ఇన్వాలంటరీ థింకింగ్ అంటే మన అధీనంలో లేని ఆలోచన ప్రవాహం అదల్లా గాలివాతంగా ఆలోచనలు సాగిపోతూ ఉంటాయి అది మన అధీనంలో ఉండవు అలాగే కంపల్సివ్ థింకింగ్ కోపము ద్వేషము తర్వాత ఆసక్తి వీటికి సంబంధించినటువంటి ఆలోచన ప్రవాహము అది మనిషిని ఉద్రేకానికి గురిచేస్తుంది ఆలోచనలు ఆరంభం అవుతాయి మనస్సులో వాటిని అరికట్టాలి అని అనిపిస్తుంది మనం అరికట్టలేకపోతాం ఉదాహరణకి నిద్రపోవాలనుకోండి మనస్సులో ఆలోచన ప్రవాహం విపరీతంగా సాగిపోతుంటే మీకు నిద్రపడుతుందా నిద్రపట్టదు నిద్ర పట్టాలంటే ఏం చేయాలి మనస్సును అరికట్టాలి మీరు మనస్సును అరికట్టలేకపోయారు అనుకోండి నిద్రపట్టకుండా మీరు బాధపడతారు సో చిన్న చెప్పాను కంపల్సివ్ థింకింగ్ అంటారు అంటే మనం అరికట్టలేని ఆలోచన ధోరణి ఇన్వాలంటరీ థింకింగ్ కంపల్సివ్ థింకింగ్ సో ఇటువంటి థింకింగ్ ప్రాసెస్ మనస్సు పిచ్చిలాగా అలాగ అదే పనిగా ఆలోచన మీద ఆలోచన ఆలోచన మీద ఆలోచన అలాగే రోజంతా పెడితే ఆ రకంగా అలజడిలతో నిండిన మనస్సు అది మనకి శత్రువు అయిపోతుంది అదే శత్రువు ఇంకా వేరే శత్రువు ఏంటి అలా కాకుండా మనస్సు మన అధీనంలో ఉందనుకోండి అంటే మనం న్యూస్ పేపర్ చదవాలనుకోండి మనస్సు అధీనంలో మనస్సు దాని ఎందుకు ప్రవర్తిస్తేనే చదవగలుగుతారు అప్పుడు మనస్సు మన చెప్పిన మాట గీత పాఠం వినాలనుకోండి గీత పాఠం వినడమో లేకపోతే గీత చదవడమో మనస్సు బోరు కొట్టింది అంటుంది అనుకోండి అంటే మనస్సు మీ అధీనంలో లేదనమాట సో పాఠానికి వెళ్లే టైంలో సినిమా వెళ్దాం అని మనస్సు చెప్పింది మీరు మనస్సు చెప్పిన టీవీని పాఠానికి రావడం మానేసి సినిమాకి వెళ్ళారు నేను ఊరికే మీరు అందరూ మళ్ళీ మళ్ళీ పాఠం రావడం కోసం అలాగంటూ ఉంటాను సో మనస్సు చెప్పిన టీవీని సినిమాకి వెళ్ళిపోయారు అనుకోండి అంటే మనస్సు అధీనంలో మీరు ఉన్నారు తప్ప మనస్సు మీ అధీనంలో లేదు అని తేలింది సినిమాకి వెళ్ళడం తప్పు కాదు మీరు నిర్ణయించి మనస్సుకి మీరు అధీనంలో పెట్టుకుని సినిమాకి వెళ్తే తప్పు కాదు అంతేగాని దాని మీద వశంలో మనం ఉండే అది లాక్కుపోయింది కాబట్టి మనం అటు వెళ్ళిపోయాము అంటే అది మనకి శత్రువు అయిపోతుంది సో ఈ విధంగా మనస్సు ఎడల మన అధికారమును జమాయించవలను మనస్సు వశంలో మనం ఉండరాదు అటువంటి మనస్సు మన వశంలో ఉన్న మనస్సు మనకు మిత్రుడు మన వశంలో లేని మనస్సు మనకు శత్రువు ఇది దాని వ్యవస్థ అనాత్మనస్తు శత్రుత్వే ప్రత్యేక ఆత్మైవ శత్రువత ఎవడైతే దేహం మీద జయం లేదో వాడికి దేహమే శత్రువు ఎవరికి ఇంద్రియాల మీద వశం లేదో వాడికి ఇంద్రియాలే శత్రువు ఎవరికి మనస్సు వశంలో ఉండదో వాడికి మనస్సే శత్రువు కాబట్టి మిత్రుడు ఎలా ఉంటాడు శత్రువు ఎలా ఉంటాడు అని దేహము ఇంద్రియములు మనస్సు గురించి ఆ విధంగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీని మీద భాష్యకారులు ఏమంటారు చూద్దాం ఈ విషయాలనే వాళ్ళు ఆయన క్రోడీకరించి చెప్తారు బంధురాత్మా ఆత్మనస్త ఆత్మన స ఆత్మా బంధు సో వాడికి వాడి ఆత్మ బంధువు ఆత్మ అంటే దేహము ఇంద్రియములు మనస్సు ఆత్మను శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి సో తనకు తాను బంధువు అవుతాడు ఎప్పుడు తనకు తాను బంధువు అవుతాడు ఏనా ఆత్మనా ఆత్మైవ జిత ఎవడైతే తనను తాను జయిస్తాడో వాడికి తనకు తాను మిత్రుడైపోతాడు బంధువు అయిపోతాడు సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఇతరులపై మన అధికారాన్ని చలాయించాలి అనే దృష్టి ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉందనుకోండి ఇంట్లో కుర్చీలోంచి లేవలేడు దేహం వశంలో ఉండదు కానీ ఇంట్లో వాళ్ళందరినీ శాసిస్తాడు ఇంట్లో ఒక ఒక ఆయన ఉన్నారు నేను కది నేను చెప్పినట్టుగా ఇంట్లో ప్రతి అడుగు వేయాల్సిందే నా మాట జవదాత కాదు ఓకే మంచిది మీ దేహం మీ అధీనంలో ఉందా లేదండి అనారోగ్యంగా ఉంది బాగా అనారోగ్యంగా ఉన్నాను మీ మనస్సు మీ అధీనంలో ఉందా అది లేదు మనస్సు అలజడిగా ఉంది అదే దేహం నీ అధీనంలో లేదు మనస్సు నీ అధీనంలో లేదు ఇంట్లో వాళ్ళందరినీ నీ అధీనంలో పెట్టుకున్నాను అంటే దాంట్లో ఏమీ శోభ లేదు ఇంట్లో వాళ్ళు మన అధీనంలో ఉన్నారన్నది మన భ్రమ అలా అనిపిస్తుంది ఎందుకులే వీటితో గోలు ఎందుకని వాళ్ళు తలకాయ ఊపుతారు అందులో వీడు తాళం బీరువాలో డబ్బు పెట్టి తాళం మొల్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా తలకాయ ఊపుతారు వాళ్ళు అది ఎవళ్ళ అధీనంలోనూ ఉండరు వాళ్ళ అధీనంలో వాళ్ళు ఉంటారు ఒక ఆయన ఇంట్లో ఎవరు కాఫీ తాగడానికి వీలు అని రూల్ ఒకటి పాస్ చేశారు రూల్ పాస్ చేస్తే వీళ్ళు ఆయన ఆఫీసుకి పంపించేసి వీళ్ళు పొద్దున్న కాఫీ మధ్యాహ్నం కాఫీ సాయంకాలం కాఫీ అన్ని కలిపేసి తాగేసేవారు ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో బియ్యం బియ్యంగా ఉంటాడా కూడా ఆయనకు భోజనానికి బియ్యం కావాలి కదా కుంచుడు బియ్యం అమ్మేసి కాఫీ పౌడర్ బార్టరింగ్ సిస్టమ్ వెనక్కి వెళ్ళిపోయి బియ్యం ఇచ్చేసి కాఫీ పౌడర్ మిల్క్ తెచ్చేసుకుని మిల్క్ ఎలాగో కావాలి కదా పెరుక్కి దానికి కాఫీ పౌడర్కే కదా ఆయన అధికారము కాబట్టి బియ్యం ఇచ్చి కాఫీ పౌడర్ తెచ్చేసుకుని కాఫీ తాగేసేవారు ఆఖరికి ఏం చేశారంటే నిమ్మడంగా చెప్పి చెప్పి ఆయనకి కాఫీ అలవాటు చేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళని వశంలో పెట్టుకున్నాను అన్నీ నా కంట్రోల్లో పెట్టుకున్నాను ఇదంతా కూడా ఒక పెద్ద భ్రమ సంసారం తప్ప మరేం కాదు ఏదో అవసరమైన విషయంలో పెట్టుకోవడం అవసరమైతే చేస్తాము ఐ హగ్నస్టేట్ బట్ నా దేహము నా ఇంద్రియములు నా మనస్సు నా వశంలో ఉంటే యు ఆర్ థాకింగ్ సమ్థింగ్ లేకపోతే ఇంకంతా కూడా ఆ సందర్భం వాడికి తన దేహేంద్రియాదులు వాడికి బంధువులు అయిపోతాయి మిత్రులు అయిపోతాయి ఇక్కడ ఆత్మశబ్దానికి ఆయన అర్థం చెప్తున్నారు ఆత్మా కార్యకరణ సంఘాత ఏన వశీకృత జితేంద్రియ ఇత్యర్థ ఆత్మ అంటే కార్య అంటే దేహం అండి కరణ అంటే ఇంద్రియములు అది వ్యవస్థ కార్యకరణ సంఘాత సంఘాత అంటే కలయిక ముద్ద అన్నింటి ముద్ద చేస్తారు దాన్ని సంఘాతము అంటారు ఇప్పుడు ఆత్మ అంటే ఇక్కడ అర్థమేమిటి సచిదానంద ఆత్మ కాదు సచ్చిదానంద ఆత్మను ఎవరు ఏమి వశం చేయనక్కర్లేదు అదేమో ఒక ముద్ద ఏం కాదు అది సచిదానంద ఆత్మ అంటే బ్రహ్మ బ్రహ్మ కంటే భిన్నంగా రెండవది లేనేలేదు కాబట్టి ఏమి వశం చేసుకోవడం ఆ మాట మేము అక్కడ వర్తించం కాబట్టి ఇక్కడ వశం చేసుకున్నటా అంటే దేహము ఇంద్రియములు ఇంద్రియములను కరణము అంటారు దేహాన్ని కార్యము అంటారు సో ఇంద్రియం మరి మాట ఏంటంటే ఇంద్రియాలలో మనస్సు కూడా ఉంటుంది బాహ్యేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సేమో అంతరింద్రియము కాబట్టి ఈ ఇంద్రియములు మన వర్షంలో ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి కాళ్ళు ఉన్నాయనుకోండి కర్మేంద్రియం మీరు ఆలోచించండి కాళ్ళు ఒక ఇంద్రియం కదా అది మన వర్షంలో ఉండాలి అక్కర్లేదా ఇప్పుడు నడిచి రావాలనుకోండి కాళ్ళు మేము నడవాము అన్నాయనుకోండి అంటే మన వశంలో లేవు కదా అదొక పద్ధతి ఇంకో ఆపోజిట్ నడిచి వచ్చి కూర్చున్న తర్వాత కూడా కాళ్ళు ఇంకా కదులుతూనే ఉన్నాయనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది కాళ్ళని కదల్చకుండగా ఆపేయాలి కానీ ఆపలేడు కాలు అలా కదిలిపోతూనే ఉంటాయి వీళ్ళు ఆపలేడు అది దానివల్ల ఎంత హాని కలుగుతుంది మనిషి ఎంత కష్టపడిపోతాడు అదేవిధంగా మనస్సు కూడా మనస్సు ఎలా ఉండాలి నేను ఈ విషయాన్ని చదవాలి తెలుసుకోవాలి అంటే మనస్సు మనకు అనుకూలించాలి మనస్సు ద్వారానే మీరు తెలుసుకోగలుగుతారు కదా తర్వాత ఇప్పుడు నేను అన్ని ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోవాలి అనుకుంటే మళ్ళీ మనస్సు ఆలోచించడం మానేయాలి ఆ కాళ్ళు ఇల్లా ఇలా ఊగుతున్నట్టుగా మనస్సు కూడా అదే విధంగా ఆలోచిస్తుంటే నిద్ర పట్టకపోతే అది మంచిది కాదు కదా కాబట్టి మనం పని చేయమన్నప్పుడు చేయాలి మానేయమన్నప్పుడు మానేయాలి ఇప్పుడు కుక్కుందనుకోండి దొంగ వచ్చినప్పుడు నిద్రపోయి మిగతాప్పుడు ఊరికే మురిగి మురిగి ప్రాణం తీసిందనుకోండి అది దానివల్ల ఏమిటి ఉపయోగం మనస్సు కూడా అలా ఉండకూడదు మనస్సు ఎలా ఉండాలి అది పని చేయమన్నప్పుడు పని చేయాలి అంటే సంకల్పించటం ఆలోచించటం చేయాలి మానేసే ఏకాగ్రంగా నేను ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాను ఓ మనస్సా నువ్వు అలా మూల అంటే అది ఆ వచ్చేయాలి అలాగే ఇప్పుడు నిద్రపోయే టైము అలా కళ్ళు పూసుకోగానే అది విలీనమైపోవాలి అలా మన చెప్పిన మాట వింటే అది మనకు బంధువు అంటే అర్థం ఏంటి జితేంద్రియ ఇత్యర్థ దేహము ఇంద్రియములు మనస్సు ఎవడికి బంధువులు అవుతాయి ఎవడు జితేంద్రియుడో వాడికి దేహము ఇంద్రియములు మనస్సు బంధువులు ఎవడు జితేంద్రియుడు కాడో వాడి దేహము వాడి ఇంద్రియములు వాడి మనస్సు వాడికి శత్రువులు అయిపోతాయి ఆహార నియమం లేనివాడికి శత్రువు ఎవరండే నాలుకే శత్రువు ఆహార నియమం లేనివాడికి నాలుకే శత్రువు సో శ్రవణంలో నియమంగా మనం శ్రవణం చేయాలి అనే ఒక వ్యవస్థ లేని వాడికి వాడి చెవియే వాడి వినికిడియే వాడికి శత్రువు అలాగే వాగ్గ్రూపంగా వాగింద్రియము ఉన్నది అది మనం అవసరమైనప్పుడు వినియోగించాలి అవసరం లేనప్పుడు కంట్రోల్లో పెట్టేయాలి ఆ విధంగా వాగింద్రియము మన వశంలో ఉంటే అది మనకి మిత్రుడు అది మన వశంలో లేకపోతే అది మనకి శత్రువు అయిపోతుంది కాబట్టి ఈ మిత్రశత్రుభావము బయట ఎవళ్ళు ఉండరు మనలోనే ఉన్నారు అనేది ఇది అధ్యాత్మయోగము ఉంటారు అధ్యాత్మ విద్య కాబట్టి ఊళ్ళో శత్రువులు ఎవళ్ళు ఉన్నారు ఫలాన ఫలన వాళ్ళు శత్రువులు ఈ శత్రువులను ఇప్పుడు మనం దునుమాడాలంటే ఏం చేయాలి ఏ ఏ దేవుడికి పూజలు చేస్తే ఈ శత్రువులు అందరూ వశం అవుతారు వాట్ ఈజ్ ఆల్ దిస్ చాలా తప్పుది ఆ మార్గం అది అధ్యాత్మ మార్గం కాదు ఊళ్ళో శత్రువులను మనం ఎందుకు దునుమాడాలని అసలు శత్రువులే ఉండకూడదు నాకు శత్రువులు ఎవళ్ళో నాకు తెలిసిపోయింది ఎవళ్ళు శత్రువులు నా వశంలో లేని దేహేంద్రియములే నాకు శత్రువులు కాబట్టి నేను దేహేంద్రియములను వశంలో పెట్టేసుకుంటే ఇంకా అసలు నాకు శత్రువులేకుండా అయిపోతుంది అది మార్గం అధ్యాత్మ మార్గం అనాత్మన అజితాత్మనస్తు శత్రుభావే వర్తేత ఆత్మైవ శత్రువత్ అనాత్మన అంటే ఆత్మ లేనివాడని అర్థం కాదు ఆత్మ లేనివాడు ఎవడైనా ఉంటాడు అండి బంగారం లేని నగలు ఉంటాయా బంగారం లేని నగలు అంటే రోడ్లు కూడా అలా దృష్టాంతం మార్చి చెప్పకూడదు అక్కడ ఆ దృష్టాంతంలోనే సమాధానం ఉండాలి బంగారం లేని బంగారు నగలు ఉంటాయా ఉండవు నీళ్లు లేని తరంగాలు ఉంటాయా ఉండవు లైట్ లేని ప్రాజెక్టర్ లైట్ లేని సినిమా ఉంటుందా ఉండదు ఆత్మ లేని ప్రాణి ఉంటుందా ఉండదు మరి అనాత్మన అంటే అర్థం ఏమిటి అజితాత్మన అంటే ఆత్మపై జయము లేనివాడు ఆత్మపై జయం అంటే సచిదానంద ఆత్మను జయించడం ఏమిటి సచిదానంద ఆత్మ కాదని ముందే అనుకున్నాం కదా కావ్యకరణ సంఘాతముపై జయము లేనివాడు అజితేంద్రియుడు జితేంద్రియుడు కానివాడు సో ఇప్పుడు జితేంద్రియుడు కానివాడు అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు కథ ఉండే విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తుంటే మేనక మేనకేనండి మేనక ఎవరో వచ్చి డాన్స్ చేసి ఆయన తపస్సు చెడగొట్టిందని మనకి ఒక కథ ఉంటుంది అక్కడ మేనకంటే ఎవరో తెలుసునండి ఆయన మనస్సే ఇప్పుడు తపస్సు చెడగొట్టింది ఎవరు ఆయన మనస్సే చెడగొట్టి మనస్సులో ఉండే సంకల్పాలే కామ సంకల్పాలు భోగ సంకల్పాలు బయటకు వచ్చేస్తే అవి బలంగా ముందుకు వచ్చేస్తే ఆ మేనకొచ్చి తపస్సు చెడ పుట్టిందని మనకు కథలో చెప్తారు నిజంగా మేనకు వచ్చి డాన్సు అక్కడ బజానా గానా భజానా మొదలుపెట్టింది అలా ఉండదు కాబట్టి మనస్సులో ఉన్నటువంటి భోగ సంకల్పాలు భోగ వాసనను బలంగా పైకొస్తాయి ఆయన వాటిని కళ్ళు ఓ మనస్సా నువ్వు అలాగా ఆ వాసనల్ని విడిచిపెట్టు అని చెప్తాడు చెప్పినా అది వెంద భోగ వాసనలు పైకొస్తాయి వాటి వెంట పడతాడు ఇంకా దానికి ఎదువు చేసుకుంటాడు అంటే అర్థం నేనకొచ్చేసి ఇంత తపస్సు జడగొట్టింది అని అర్థం ఆ విధంగా కామవాసనలతోటి విశ్వామిత్రుడి తపస్సు ఓసారి చెడిపోయింది మళ్ళీ రెండోసారి ఈసారి ఏమైంది మళ్ళీ వాసనలు పైకొచ్చాయి భోగ వాసనలు ఈ వాసనలను నేను నలిపేసి చంపేసి పొడిచేస్తాను అని క్రోధ క్రోధం పైకొచ్చింది ఈసారి ఫ్రస్ట్రేషన్ మళ్లీ తపస్సు చెడిపోయింది అంటే ఇప్పుడు ఈ తపస్సు జడగొట్టింది ఎవరు ఈసారి రంభ జడగొట్టారు రంభ కాదెవరు కాదు క్రోధ చె కొట్టమో రెండోసారి తపస్సు చే మూడోసారి ఆయన బాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు మూడోసారి రంభో ఎవరో వచ్చారు వస్తే ఆయన ఏం చేసి ఆయన కళ్ళు తెరిచాడు ఆవిడ ఉనికిపోతుంది వీడు క్షపించి పారేస్తాడేమో రా భగవంతుడా కళ్ళల్లో ఎక్కడా ఆకర్షణ కనపట్టలేదు ఎందుకంటే లొంగిపోతే పర్వాలేదు లొంగకపోతే ఏమో ఏం శాపం ఇస్తాడు నేను నిన్ను క్షపించను ఇలా రా అనిపిస్తాను అంటే ఆవిడ ఉనికిపోతే దగ్గరికి వస్తే ఓ పండు చేతిలో పెట్టి వెళ్ళిపోయి నేను ఇంద్రుడికి చెప్పు ఇలాంటి వేగవేషాలు ఇంక వేయొద్దు అని చెప్పండి అంటే ఆవిడ వెళ్ళిపోతున్నాడు అప్పుడు డిక్లేర్ చేస్తారు విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అయిపోయినాడు అని అప్పుడు డిక్లేర్ చేస్తారు కాబట్టి ఆయన తపస్సు భంగం చేసిన శత్రువులు పైతే వాళ్ళు లేరు దేవలోకం ఇంద్రుడు పంపించాడు వాడు పంపించాడు అలా కథలో చెప్తారు కాబట్టి మన హృదయంలో ఉండే వాసనలే మనకి శత్రువులు ఎవడైతే అజితేంద్రియుడో వాడికి తనకు తానే శత్రువు అయిపోతాడు ఇంకా వేరే పైవాడెవడో వచ్చి అపకారం చేయక్కర్లేదు తనకి తానే శత్రువు ఇప్పుడు కాలేజీలో చేరి చదువుకోవడం మానేసి మళ్ళా జూలై లాగా తిరుగుతుంటే వాడికి ఎవడు అపకారం చేస్తున్నాడు వాడే అపకారం చేసుకుంటున్నాడు పైవాడు ఎందుకు చేస్తాడు యథా అనాత్మ శత్రు ఆత్మన అపకారీ తథ ఆత్మ ఆత్మనహ అపకారే వర్తతే ఇత్య శత్రువు అంటే ఎవరండి మీకంటే వేరే ఉండి మీకు అపకారం చేసేవాడే కదా శత్రువు అంటే దేహము ఆత్మ కాదు మీకు అపకారం మీకేమో దేహాధ్యాస కలిగించి మిమ్మల్ని విషయంలో పెట్టుకుని అపకారం చేస్తోంది జయించకపోవడం మూలంగా అదే శత్రువు అంటే కాబట్టి తన దేహము తన ఇంద్రియములు తన మనస్సు తాను చెప్పిన మాట వినకుండగా అవి మనల్ని వాటికి తగ్గట్టుగా ఆడిస్తుంటే అవే మనకి శత్రువులు అయిపోతాయి సాధారణంగా మన జీవితంలో ఈ దోషం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం దీన్ని ఇంతలా పట్టుకుని రాపాడించటం ఈ దోషం మనలో చాలా ఎక్కువగా ఉంటుంది మన జీవితం కూడా దేహేంద్రియాలకు సేవ సర్ అంటే దేహేంద్రియాలకి బానిసలుగా మనం జీవిస్తూ ఉంటాం దేహానికి దాన్ని శుచి చేయటం శుచి వరకు బాగానే ఉండదు ఆ తర్వాత దానికి క్రీములు పౌడర్లు ఇవి రాయటం ఆ తర్వాత దానికి మంచి మంచి రుచ్యములైన పదార్థములను మితంగా కాకుండా అధికంగా దానికి మప్పగెట్టడం ఆహారం దానికి కష్టపడకుండగా అలాగా సుతుమెత్తగా కార్పెట్లో ఇవి వేసి వాటి మీద నడిపిస్తూ ఉండటం అరికాళ్ళు కూడా అలసట కలగకూడదు అలాగ వాటిని నడిపిస్తూ ఉండటం మంచి నాజూకైన వస్త్రాలు దానికి కట్టబెడుతూ ఉండటం దానికి వేడి తగలకుండా ఎయిర్ కండిషన్లు పెట్టేయడం చలి తగలకుండా స్వెటర్లో అవి పెట్టేయడం ఈ రకంగా ఆ దేహాన్ని మీరు బాగా మొప్ప పెట్టండి అది మీకు శత్రువై మిమ్మల్ని మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది దేహం క్యా బాత్ హా లేదండి అలా కాకుండా కొంచెం చలి అయినా పర్లేదు వేడైనా పర్లేదు సహన శక్తి దానికి నేర్పి కొంచెం నేల మీద నడవడం దానికి కొంత ఆటుపోటు తట్టుకునేటువంటి సహనశక్తి దానికి నేర్పి దాన్ని వశంలో పెట్టుకుని దాన్నేమో రోజు ఎక్సర్సైజ్ చేయించి కొంత యోగాసనాలు బెండింగ్ అవి బలంగా చేయించి దాన్ని కనుక చక్కగా ఆహారం మితంగా పెట్టి దానికి ఏ ఆహారం పెడితే మంచిదో ఆహారం పెట్టాలి పిల్లవాడు ఉంటాడు పిల్లవాడు ఐస్ క్రీమ్ కావాలని అలరి పెడితే ఐస్ క్రీమ్ ఇచ్చేస్తారా ఎవ్వరు చక్కగా ఓ పండు ముక్కో ఏదో కోసి పెడతారు వాడికి ఆహారం తింటే మంచిదో అది పెట్టాలి కానీ వాడు అడిగింది పెడితే జ్వ జ్వరం వచ్చి ఉంటాడు పిల్లవాడు వాడు వెలముక కావాలంటాడు వెలముఖ పెడితే వాడు కృష్ణార్పణం అయిపోతాడు వాడు వెలముక పెట్టదు మిరియాల కషాయమే తగిలిస్తాడు ఆ విధంగా దేహాన్ని మన నియంత్రణలో పెట్టి దానికి ఏది మంచో అది దానికి పెట్టాలి కానీ అది కోరిందల్లా దానికి పెడి పెట్టి మొత్తం జీవితం కూడా దేహమునకు బానిసగా బ్రతకటం అది దేహాన్ని శత్రువుగా చేసుకోవటం ఇదే నియమం మనస్సుకు కూడా వర్తిస్తుంది మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవాలి దాని అధీనంలో మనం బ్రతకూడదు మనస్సును అధీనంలోకి తెచ్చుకోవడం ఎలాగంటే ధ్యానం చేయాలి ధ్యానం చేయాలంటే తెలిసి ధ్యానం చేయాలి తెలియకుండా అయితే మేము ఇంకా ధ్యానం చేసుకుంటాం అండి పాఠం ఎందుకంటే ఇప్పుడు దీనికి పద్ధతి ఒకటి ఉంది మీరు ఏమి తెలియకుండా ధ్యానం అని కూర్చున్నారనుకోండి ధ్యాన క్లాస్కి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చున్న ఏం ధ్యానం చేస్తారు మీ హృదయంలో ఉన్న వాసనలు అవే అక్కడ గిరగిరగిరా తిరుగుతూ ఉంటాయి అదేమి ధ్యానం అలా కాదు శ్రవణ మనన నిధుధ్యాసన ఇప్పుడు ఇది ఎలాగంటే ఆధునిక కాలంలో వస్త్రాలు ఉతికి పద్ధతి ఎలా ఉంటుందంటే వాషింగ్ మెషీను డ్రైయింగ్ మెషీను అని రెండు ఉంటాయి అలా ఉంటాయనుకోండి ఇండియాలో అక్కర్లేదు ఉండి చోటు ఉంటాయి ముందు వస్త్రాలు ఈ మురికి వస్త్రాలు ముందు దేంట్లో వేయాలి వాషింగ్ మెషీన్లో వేసి నీళ్లు వాషింగ్ పౌడర్ వేసి దాంట్లో దాన్ని ఉతికించాలి ఉతకడం అయిపోయిన తర్వాత వాటిని తీసి పింజేసి డ్రైవింగ్ మెషిన్లో వేసి తిప్పాలి అలా కాకుండా ఈ మురికి వస్త్రాలని ముందే డ్రయింగ్ మెషిన్లో వేసి తిప్పారనుకోండి ఏమవుతుంది ఏమీ అవ్వదు ఉపయోగం ఏమి